ఇప్పుడు ఇరవై ఐదు శ్లోకం పూర్తయింది ఇరవై ఆరో శ్లోకం చెప్పబోతున్నాను అందాము ఓం శ్రీ గురుభ్యో నమ హరిశ్వసి వేదాయోగేదేఖిమానంద విజ్ఞానమయం మాయాోశూ <manyajur> తదధిష్టానకు్రహ్మణీ ఒక లైన్ కలిపి చెప్పాలి ఏమానంద విజ్ఞానమయం మాయాజియోషిష్టానకూటస్థ బ్రహ్మణి పదచ్చేదా ఆనంద విజ్ఞానమయ మాయాధో వశిష్టానకోస్థ బ్రహ్మణీ సునిర్మలే ఆకాశం ఉన్నదా ఆకాశంలో జలాకాశము మేఘాకాశము అని రెండు భేదాలని పెట్టారు ఆయన అంతకు ముందు శ్లోకంలో వర్ణించారు ఆకాశం ఆకాశం మేఘాకాశము అంటే మేఘము చేత పరిచ్ఛిన్నమైన ఆకాశం జలాకాశము జలంలో ప్రతిఫలిస్తున్న ఆకాశం జలంలో చూస్తే మీకు ఆకాశం కనబడుతుంది ఆకాశం అంటే పైన ఏదో పెద్ద గుండిగా బోర్డుగించినట్టుగా ఉంటుంది కదండి అది జలంలో ప్రతిఫలిస్తుంది మీరు దాన్నే కదా ఆకాశం అంటున్నారు ఆకాశం కంటికి కనపడేది కాదు పైన గుండిగా బోర్డుగించినట్టుగా ఉంటే దాన్నే ఆకాశం అని అని అంటున్నారు అది జలంలో ప్రతిఫలిస్తుంది దానికి జలాకాశము అంటారా విద్యా స్వామి ఒక స్కీమ్ పెట్టుకుని దాని దాన్ని దృష్టాంతం దాన్ని బట్టి దాక్షాంతిక దగ్గరకు వచ్చాం సో మేఘ జలాకాశము రెండు వేరు ఆకాశాలు వచ్చాయి మేఘాకాశము అంటే మహాకాశంలో మేఘము ఒక భాగము ఆ మేఘము చేత పరిచ్ఛిన్నమైన ఆకాశము మేఘాకాశం ఓ కుండ చిన్న కుండ దానిలో నీరు పోస్తే దాని ఎందుకు ప్రతిఫలించిన ఆకాశము జలాకాశం ఇప్పుడు మీ మీరు మీకెస్టిమేట్ చూసుకుని మీకు మీరు దీన్ని అన్వయించుకోవాలి ఒక బోధ శ్రవణం చేసే పద్ధతి ఒక పోతుంది శ్రవణం ఆ పద్ధతి ప్రకారం శ్రవణం చేయకపోతే ఈ గోలంతా కూడా పెద్ద ఉపయోగకరమైన గోళ కాదు అంటే పాండిత్యం లభిస్తుంది అంటే ఈ శబ్దజాలం మీకు వస్తుంది ఈ శబ్దాలు జీవుడు మాయ కూటస్థము బ్రహ్మ పదాలన్నీ తెలుస్తాయి వాటి డెఫినేషన్స్ కూడా తెలుస్తాయి కానీ జీవితానికి దానికి అనుబంధ సంబంధమే లేకుండా అలాగే తీర్థానికి తీర్థం ప్రసారానికి ప్రసాదం అన్నట్టుగా మిగిలిపోతుంది అలా మిగిలిపోకూడదు సో కలిసి అది జీవితంతో అన్వయించాలి అందుకోసం శ్రవణం చేసేప్పుడు ఎలా ఉండాలంటే ఆ శబ్దము నేను శబ్దాన్ని ఉచ్చరిస్తాను ఆ శబ్దాన్ని మీరు వింటారు అది మీకు తెలుస్తుంది అర్థం అవుతుంది అది శబ్దజ్ఞానము అంటారు మాములుగా ఇంగ్లీష్ లో అయితే వెబ్బల్ ఎక్స్ప్రెషన్ అని అంట నేను శబ్ద రూపంగా ఉచ్చరిస్తాను అని మీరు వింటారు వింటే మీకు అర్థమైపోతుంది అది తెలియని శబ్దం కాదు ఇప్పుడు జలాకాశము ఘటాకాశము అంటే తెలియలేదండి తెలుస్తూనే ఉంటుంది అలాగే కూటస్థ అన్నది నేను ఇంతకు చాలా వివరంగా చెప్పి ఉన్నాను ఏమంటే కూటస్థ చైతన్యము కూటస్థ అంటే ఎరుక ఎరుక ఏ ఎరుక ఏదైతే విజ్ఞానమయ కోశము అంటే బుద్ధి మీ బుద్ధి ఒకటి ఉన్నది కదా ఆ బుద్ధిలో కొంత సమాచారం చొప్పించి పెట్టారు కదా వ్యాకరణం అని మీ మాంసని తింగ్లీష్ అని సంస్కృతము సాహిత్యము ఇలాంటివి ఎవేమేవో ఆ బుద్ధిలో చొప్పించి పెట్టారు కొంతమంది చాలా సమాచారం చొప్పించి పెడతారు కొంతమంది ఖాళీగా పెట్టుకుంటారు ఎందుకు ఇవద్దు ఈ గోళంతా చొప్పించి ఇదో బరువు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా పెట్టుకుంటారు ఖాళీగా పెట్టుకుని న్యూస్ ఏ పార్టీ వాళ్ళు ఈ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అది ఒక రకంగా బుద్ధిలో మొత్తానికి బుద్ధిలో ఎల్లలో చొప్పించు ఉన్నాయి దాన్ని అది మీ భాగంగా ఉంది కదా దానికి విజ్ఞానమయము పేరు కాబట్టి ఎరుక ఏ ఎరుక ఎందుమూ ప్రకాశిస్తూ ఉంటుందో అంటే తెలుస్తూ అంటే తెలుస్తూ ఉంటుందో అలాగే మనోమయము మీ మనస్సులో సంకల్పాలు వికల్పాలు తర్వాత కోపాలు తాపాలు ఉంటాయి కదండి అవన్నీ మీకు తెలుస్తాయా ఊళ్ళో వాళ్ళకి తెలుస్తాయా ముందు మీకు తెలుస్తాయి మీరు తెలుపులు చేస్తే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తాయి కాబట్టి అవన్నీ ముందు మీకు తెలుస్తూ ఉంటాయి వాటికి మనోమయము పేరు కాబట్టి దేహము ఉన్నలే ఆ దేహమును ఆశ్రయించి ప్రాణము గలదు చూడండి ఇవన్నీ కూడా మీలో లెవెల్స్ కోశము లెవెల్ ఎన్ని లెవెల్స్ వచ్చాయి చూడండి దులైంది ప్రాణం ఇంకో లివలైంది మనస్సులు ఎవలు విజ్ఞానము లేక బుద్ధి ఇంకో ఇవన్నీ ఎవరికండి ఇవన్నీ దేనికోసం ఈ దేహము దేహానికి అలంకారములు మనస్సు మనస్సులో కోపతోపాలు బుద్ధి ఎందు విషయాలు తెలిసి ఉండడము ఇవన్నీ దేనికోసం జీవితంలో సుఖం కోసం అంతే కదా ఆ సుఖాన్ని నేను పొందాలి అందుకోసమైనా శాస్త్రాల్లో అభ్యసించి కాలేజీల్లో యూనివర్సిటీస్లో చదువుకునే పాండిత్యాన్ని సంపాదించి దేనికోసమైనంతా కూడా ఒక ఆనందానుభవం కోసం ఎవరి ఆనందము నా ఆనందము నేను భోక్తను నాకు నాకు సుఖానుభవము కావాలి అందుకోసం ఇవన్నీ ఉన్నాయి అదిగో ఆ సుఖానుభవముతోటి తాదాత్మ్యమును చెందిన భోక్ ృత్వం ఏదైతే కలదో దానికి ఆనందమయ కోశము అని పేరు అది కూడా మీకే తెలుస్తూ ఉంటుంది కాబట్టి దేహము ప్రాణము మనస్సు విజ్ఞానము ఆనందమయము ఆనందము కాదు ఆనందమయము ఇన్నింటినీ ఏ ఎరుకలో మీరు తెలుసుకుంటూ అది మీరే అది కూడా మీరే మీరు అనుకుంటున్నారా లేకపోతే ఇంక వాళ్ళ గురించో చెప్తున్నారనుకుంటున్నారా మీ గురించే చెప్తున్నా అది అక్కడే శబ్ద జ్ఞానమును దాటి తన స్వరూపంలోకి వెళ్ళాలి అక్కడ ఆ పాయింట్లో సాధారణంగా వేదాంతం చదువుకునే వాళ్ళు తమ గురించి చదువుతున్నాము అని అనుకోదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఐదు కోశాలు ఉంటాయి ఎక్కడో ఉంటాయి ఇండివిజువల్ ఉంటాయి ఆ ఇది ఇవి అని వాటి గురించి చదువుకుంటారు వాటి గురించి డెఫినేషన్స్ వర్ణనలు వివరణలు అన్ని తెలుసుకుంటారు కూడా అంటే అర్థమేంటి శబ్దము వాటి జ్ఞానము అంత మనకే పరిమితమైపోయి ఉంటుంది శబ్దము జ్ఞానము దాన్ని దాటి శబ్ద జ్ఞానములను దాటి జీవితములోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడుతూ వేదాంతాన్ని అభ్యసిస్తారు చాలా అది శ్రవణము చేసినట్లే కాదు శ్రవణం అంటే ఏమిటో తెలుసిన శబ్దము దాని వలన కలిగే జ్ఞానములను అధిగమించి తన స్వరూపంలోకి వెళ్ళి అన్వయించుకుంటే దాన్ని శ్రవణము చేయుట అంటారు అర్థమైందండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ కోశములో నేనన్నానుకుంటాను అవును ఐదు కోశాలు ఉన్నాయి పెద్ద బాల శిక్షల్లో లిస్టులు లిస్టులు ఉంటాయి చూడండి ఆ రకంగా వేదాంతానికి చెందిన పెద్ద బాల శిక్ష ఏదైనా ఒకటి ఉన్నట్లయితే దాంట్లో ఈ ఐదు కోశాలు ఎక్కడో రెండో పేజీలోనో నాలుగో పేజీలోనో ఉంటాయి కోశములు ఐదు అని అలా లిస్టు కింద ఉంటాయి ఆ లిస్టు తెలియజేసుకోవడం అది శాస్త్రజ్ఞానము అది అల్లాగంటి జ్ఞానం వల్ల ఉపయోగం లేదు ఆ వెర్బల్ ఎక్స్ప్రెషన్ దాటి మనకు అన్వయించుకోవాలి ఇప్పుడు మీకు మీరు అన్వయించుకోవాలి సో నా లోపల ఒక ఆనందమయము గలదు తర్వాత విజ్ఞానమయము కూడా గలదు ఇక్కడ ఆనందమయము ఇక్కడ టాపిక్ కాదు ఇక్కడ విజ్ఞానమయమే టాపిక్ నాకు సంబంధించిన మటుకి విజ్ఞానమయము టాపిక్ విజ్ఞానమయము గలదు ఈ విజ్ఞానమయము అది అది ఒక ఉపాధి అంటే పరిచ్ఛేదం చేస్తూ ఉంటుంది ఆకాశమును జలము పరిచ్ఛేదం చేసినట్టుగా అంటే ఇప్పుడు జలాకాశమైంది ఆకాశం కాస్తే ఏమైంది జలాకాశమైంది ఆకాశము అనంతము కానీ జలాకాశము అనంతమేం కాదు జలాకాశము కొండ కొండ ఎంత ఉంటుందో అంత ఉంటుంది కాబట్టి ఈ విజ్ఞానమయం ఏదైతే కదో దాని చేత పరిచ్ఛిన్నమైన చైతన్యమునకు కూటస్థ చైతన్యము అని పేరు ఓకే విజ్ఞానమయము అది ఉపాధి విజ్ఞానమయం ఉపాధి దేనికి ఉపాధి కూటస్థ చైతన్యమునకు ఉపాధి కోటస్థ చైతన్యం అంటే ఏమిటి మీ లోపల ఉన్న ఎరువుక ఇది మీరు ఓపిక పట్టుకోవాలి స్వామి దాన్ని అలాగే చెప్తారు ఆయన జటిలంగా ఆయన లక్షణం మీరు ఓపిక పట్టాలి మీరు ఓపిక పట్టకుండగా ఏదో పురాణ కాలక్షేత్రంలాగా లేకపోతే కాశీ మధ్య అసలు లాగా ఇది నటవదు ఓకే దీంట్లో దిగేది కాబట్టి కాబట్టి నేను మీరు ఓపిక సాయం పట్టాల్సి ఉంటుంది మీ లోపల ఒక ఎరుక ఉందా ఉంది విజ్ఞానమయము ఆ ఎరుక ఎందే ప్రకాశిస్తోందా లేదా ప్రకాశిస్తుంది ఇప్పుడు విజ్ఞానమయము ఉపాధి ఓకే అదొక ఉపాధి ఏమండ అయితే ఈ ఉపాధి దేని ఎందు ప్రకాశిస్తుందో అది కోటస్థ చైతన్యం ఉపాధి దేని ఎందు ప్రకాశిస్తుందో దాన్ని అధిష్టానము అంటారు ఇప్పుడు దేహము దాన్ని అన్నమయ కోశము అంటారు అది దేహంలో ప్రకాశిస్తోంది కోటస్థ చైతన్యంలో ప్రకాశిస్తుంది అలాగే ప్రాణమయ కోశము కూడా అలాగే మనోమయము అలాగే విజ్ఞానమయము ఈ కోసములన్నీ కూడా ఏ వెలుగులో ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో అది కోటస్థ చైతన్యం దానిలో మార్పు ఉండదు అందుకోసం దాన్ని కోటస్థ చైతన్యమో ఉండాలి దాంట్లో మార్పులు చేవు మరి మార్పులు చేపలు ఎక్కడ ఉంటాయి ఇగో దేహము ప్రాణము మనస్సు విజ్ఞానము వీటిలో ఉంటాయి మీరు పాండిత్యం రోజు ఉంటుంది ఇంకో రోజు పోతుంది పెద్ద వయసు వచ్చేవాడికి తగ్గుతుంది మార్పులు చేతులు ఉంటాయి పాండిత్యంలో కానీ ఆ పాండిత్యాన్ని దర్శిస్తూ తెలుసుకుంటూ ఉండే ఎరుకలో మార్పులు చేతులు ఉండవు కాబట్టి ఈ సంగతి మీకు అర్థమైంది కదా ఇప్పుడు చెప్పండి విజ్ఞానమయము ఉపాధి ఎరుక అధిష్టానము ఇప్పుడు కూడా ఉపాధి అధిష్టానము రెండు విజ్ఞానమయము ఉపాధి మరి అధిష్టానం ఏది ఎరుక ఓకే సో ఈ విజ్ఞానమయము అనే ఉపాధిని పెట్టుకుని ఎరుక అనే అధిష్టానమునందు ప్రకాశిస్తూ ఉండేది ఎవరు జీవుడు జీవుడు తెలుగు మరియు సో ఇంకా బ్రహ్మ దగ్గరికి రండి బ్రహ్మ యొక్క స్వరూపమేమి ఆనందము చూడండి తర్వాత ్రహ్మకు కూడా ఉపాధి ఒకటి గలదు ఏమిటా ఉపాధి మాయాశక్తి బ్రహ్మకు ఉపాధి ఓకే బ్రహ్మస్వరూపము ఆనందము మాయాశక్తి బ్రహ్మకు ఉపాధి ఓకే ఇప్పుడు చెప్పండి ఏం ఇదే విధముగా ఆనంద విజ్ఞానమయ ఆనందము విజ్ఞానమయము అనేది మాయా ధియోహం మాయకు బుద్ధికి వశములై ఉండును అంటే ఏమిటి ఆనందము మాయకు వశమై ఈశ్వరుడు అవుతుంది ఆనందము బ్రహ్మ అది మాయకు వశమై అంటే మాయోపాధికమై మాయాశక్తి ఉపాధి కలది అయి ఈశ్వరుడవుతుంది కాబట్టి ఈ ఆనందో బ్రహ్మ ఆనందమే బ్రహ్మ అనే బ్రహ్మ స్వరూపం ఏది కలదో అది మాయా అనే ఉపాధికి వశమై ఉన్నది అంటే మాయా అనే ఉపాధి దాన్ని పరిచ్ఛేదం ఇక కూటస్థ చైతన్యం ఉన్నది కదా మీ లోపల ఉండే ఎరుక దానిని ఏది పరిచ్ఛేదం చేస్తుంది బుద్ధి పరిచ్ఛేదన చేస్తుంది బుద్ధి పరిచ్ఛేదం చేసేప్పటికీ అది విజ్ఞానమయముగా భాసిస్తూ ఉంటుంది కాబట్టి విజ్ఞానమయము బుద్ధికి వశమై ఉంటుంది ఆనందము మాయకు వశమై ఈశ్వరుగా భాసిస్తుంది ఇది ఉపాధుల గురించి చెప్పినట్లయినది ఇక అధిష్టానములు తదధిష్టాన కోటస్థ బ్రహ్మణీతు ఆ మాయాశక్తి బుద్ధుల రెండింటికి ఆ రెండు ఉపాధులకు అధిష్టాన అధిష్టానములైన కోటస్థ కోటస్థ చైతన్యము బ్రహ్మణీతు వరబ్రహ్మ అయితే సునిర్మలవుధి దోషములు లేనివి నేను మళ్ళీ చెప్తా ఇంకోసారి చెప్తా ఇదిలాగే ఉంటుంది పేచీ పేచీ గ్రంథం అంటే అలా పెచి పేచీ పేచీ పెడుతూ ఉంటుంది దానితో అలా పుస్త పెడుతూ ఉంటాను ఇప్పుడు పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు మనం పేషెన్స్ గా వాళ్ళని సర్దుబాటు చేయాలి అలాగే ఈ శ్లోకాన్ని కూడా ఆలుష్యంగా సర్దుబాటు చేయాలి ఇప్పుడు పరమాత్మ లేక పరబ్రహ్మ ఉన్నాడు పరబ్రహ్మ ఏ రకమైన కాలుష్యం కాని గుణం కానీ దోషం కాని ఏమీ ఉండవు అత్యంత నిర్మలమైనది పరబ్రహ్మ ఆనందఘనము ఆనంద స్వరూపము ఆ పరబ్రహ్మ ఇంతటి పరబ్రహ్మ మాయాశక్తికి వశమయ్యి ఈశ్వరుడుగా సగుణ బ్రహ్మగా ప్రకటమవుతుంది ఏముందండి కష్టం సరళంగానే ఉందిగా అది ఈశ్వరుడి విషయం చెప్పారు పరబ్రహ్మ ఈశ్వరుడు పరబ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు ఇంకా జీవుడి దగ్గరికి రండి జీవుడి దగ్గరికి వచ్చినప్పుడు కోటస్థ చైతన్యము అని పట్టుకోవాలి మేము ఎరుక ఎరుక ఎక్కడ ఉందండి మీలో ఉందా లేదా ఆకాశంలో ఉందా మీలో ఉంది కదా ఆ ఎరుకలో మార్పులు చేపలు ఏమన్నా వస్తాయా రావు ఎరుకలో ఏ మార్పులు చేర్పులు రావు ఆ దీపంలో మార్పులు చేర్పులు రావు ఆ దీపం కింద ఉండి వాళ్ళలో వస్తాయి మార్పులు చేర్పులు ఒకటే కూర్చుంటారు వెళ్ళిపోతారు ఖాళీ అయిపోతుంది మళ్ళీ ఖాళీ అయిన చోటు ఇంకోటి కూర్చుంటారు అక్కడ మార్పులు తప్ప దీపంలో మార్పులు ఏం అలాగే మీ లోపల ఉండే ఎరుక అంటే ప్రజ్ఞానము అని పేరు ప్రజ్ఞానము అంటే ఎరుక ఏమిట ఎరుక ఏనే క్షతే శృణోతీటం జిఘ్రతి వ్యాకరోతి విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం మీరు చదివాడు ఈ శ్లోకం ఈ లోపల వచ్చి ఉండాలి ఈ శ్లోకం దేనితో చూస్తున్నాడు వింటున్నాడు నం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు దేనితోటి తెలుసుకుంటున్నాడు తర్వాత దేనితోటి రుచి ఇది రుచి ఇది రుచి లేనిది అని గ్రహిస్తున్నాడు ఆ ఎరువు దానికి ప్రజ్ఞానము అంటే ఆ దాంట్లో మార్పులు జర్పులు ఉండవు దానిలో ప్రకాశించివి మారుతాయి రుచులు మారతాయండి రుచులు మారతాయి రుచులను తెలుసుకునే ప్రజ్ఞానము మారదు బుద్ధి మారుతుంది బుద్ధిని తెలుసుకునే ప్రజ్ఞానము మారదు అది ఏ మార్పు లేదు కనుక దానికి కూటస్థ అని పేరు పెట్టారు కూటస్థ అంటే బెల్లం ముత్తిన రాయిలాగా ఉంటుంది మార్పు చేర్పు లేకుండా అంచేతాన్ని కూటస్థ అని పేరు పెట్టారు ఆ కూటస్థ చైతన్యము మీలో ఉంది అయితే ఆ కూటస్థ చైతన్యము ఉపాధికి వశమై ఉండదు ఏమిటి ఆ ఉపాధి బుద్ధి అనే ఉపాధికి వశమై ఉన్నది ఎప్పుడైతే కోటస్థ చైతన్యమును బుద్ధి అనే ఉపాధి వశం చేసుకుని పరిచ్ఛేదం చేసిందో దాని నుంచి ప్రకటమయ్యేదే విజ్ఞానమయ కోశము కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ చెప్పండి నిర్గుణ పర బ్రహ్మ ప్లస్ మాయాశక్తి ఈజ్ ఈక్వల్ టు సగుణ బ్రహ్మ ైతన్యము ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు విజ్ఞానమయము ఆ బ్రహ్మ బ్రహ్మకే ఆనందము అని కూడా పేరు తెలుసుకుందాం కాబట్టి జీవుడి దగ్గర కూటస్థ చైతన్యము ప్లస్ బుద్ధి ఈక్వల్ టు విజ్ఞానమయము ఈశ్వరుడి దగ్గర నిర్గుణ పర బ్రహ్మ ప్లస్ మాయాశక్తి ఈక్వల్ టు సగుణ బ్రహ్మ కష్టమేముంది కేవలం ఇదే విధముగా ఇదే విధముగా అంటే అరవై ముందు శ్లోకంలో చెప్పిన జలాకాశ మేఘాకాశములవలే అని అభిప్రాయం ఆనంద విజ్ఞానమయ ఆనంద స్వరూపము బ్రహ్మ విజ్ఞానమయము అంటే జీవుడు జ్ఞానమయ జీవ జీవుడు అనవుడు మాయాజీయో క్రమముగా మాయాశక్తికి బుద్ధికి వశ వసులై ఉన్నారు కానైతే తదధిష్టానకూటస్థ బ్రహ్మణి ెండింటికి అధిష్టానములైన అనగా మార్పులేని ఎరుక బ్రహ్మణి ఆనందస్వరూపముకు పరబ్రహ్మ సునిర్మలే అత్యంత పరిశుద్ధములైనవి ఒక గట్టి శ్లోకం ఒక దాన్ని తీసి పక్కన పెట్టావు ఆనంద విజ్ఞానమయోర్వశ ్రహ్మ ఎందుకంటే నభూసకలైనా బ్రహ్మ బ్రహ్మణి నిర్మలం నిర్మలే వ్యాకరణంలో మీకు విషయం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు కానీ తేడా రాకూడదు పుణ్యంగం అంటే పుల్లింగమైన పుస్తకలింగం అంటే నా పుస్తక లంగా అంటే అతనే వయ్యాకరులకు లైంగికులు అని పేరు గలరు వాళ్ళకి పేరు లైంగిక అంటే ఆత్మభేదో జగత్ సత్యం ఈశోన్యతి చేయం తజ్యైస్తా సాంఖ్యయోగవేదాంతసమ్మతి ప్రదక్షత త్మేేద జగత్ సత్య అన్యే త్య సరిత్రయం త్యజ్యదా సాంఖ్యయోగవేదాంతసమ్మతి సాంఖ్యులున్నారు లీవరిప్పుడు ఎవళ్ళు లేరు ఇప్పుడు సాంఖ్యులను ఎవళ్ళు లేరు నాకు తెలుసున్న ఒక సాంఖ్యులు ఒక ఆయన ఉండేవారు నేను ఆయన దగ్గర చిన్నప్పుడు కొంత శుశ్రూష చేశాను మహాత్ముల దగ్గర శుశ్రూష చేయబట్టే కదా ఇరవై రోజులు మీరు పనిచేసి పాఠం అని చెప్తున్నామంటే మహాత్ముల దగ్గర శుశ్రూష చేస్తే పాఠం లేదు మహాత్ములు ఇంటిపోతుంటే మనం ఇంటిపోతే కొట్టిదు ఆడుకుంటే ఇంకా పాఠం లేదు ఇలా లేదు ఆయన పేరు బోధానంద సరస్వతి అనిపేరు ఒక స్వామీజీ ఆయన గృహస్థగా ఉండి సన్యసించారు గృహస్థగా ఉన్నప్పుడు ఆయన రాణి చైన్లు గారు అని వారు రాణి ఇంటి పేరు చయనం చేశారు ఆయన యజ్ఞం అని చెప్పి చైన్లు గారు ప్రసాద చేనులు ఆ తర్వాత ఆయన సన్యసించారు ఆయన సన్యసించాక నేను కృష్ణలంక వెళ్లి కృష్ణలంక ఉండే అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన ఆశ్రమానికి వెళ్లి కొంత శుశ్రూషు చేస్తూ ఉండేవాడు నన్ను బాగా ప్రోత్సాహం చేసి నేను రాసిన అనేక పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని ఆయన నేను అంకితం కూడా చేశాను ఒక పుస్తకం ఆ పుస్తకం ఇప్పుడు లేదు దాని పేరు చండీ సప్తశతి అదే దేవి మహాత్మ్యము అనే పుస్తకాన్ని ఆయనకి అంకితం ఇవ్వడం అయినది అప్పట్లో సో ఆయన సాంక్షి ఆయన తర్వాత మళ్ళీ ఆయన పుత్రులు ఆయన గృహస్థుగా ఉండేవారు కదా ఆయన పుత్రులలో ఒకళ్ళు ప్రసిద్ధి కానీ శ్రీనివాస్ శాస్త్రి గారు ఆయన కూడా స్వర్గస్థులయ్యాడు ఇప్పుడు ఆయన ఆయుర్వేద పండితుడు సాంక్షుడేమీ కాదు ఆయనతో ప్రసాద్ చైర్లు గారితో ఆఖరు మన ఆయన గారు అనేవారు నేనే సాంఖ్యులు ఒక్కరున్నారు ఆయన బోధానంద సరస్వతి ఆయన విష్ణింహ సాంఖ్య దర్శనం అని ఒక గ్రంథాన్ని కూడా రాసినారు సంస్కృతంలో అది నా దగ్గర ఉంది ఇప్పటికీ ఉంది ఎవరు చదువుతారు ఈ గ్రంథాలు లేవు ఒక సిద్ధాంతం ఈ రోజుల్లో ఎక్కడా లేదండి ఎవరు వాటిని పాఠాలు కూడా చదవటం లేదు కైలాసాశ్రమంలో దివ్యానంద గారని మంచి విద్వాంసులకు ఉన్నారు ఆయన సాంఖ్య పుస్తకం ఏదో పాఠం చెప్తున్నారు ఇప్పుడు నడుస్తుంది పాఠం అలాగే ఎక్కడో మూల ఎవరో చదువుతారంటే ఈ సాంఖ్యుల సిద్ధాంతం ఏమిటంటే మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోడు ఈశ్వరుడు లేడన్నారు జీవులు ఉన్నారుగా ఆత్మ భేద జీవులు అనేకము ఇప్పుడు మీ దేహముందండి మీ దేహంలో అన్నమయము ప్రాణమయము ఇవన్నీ ఉన్నాయి వీటన్నింటికీ అకౌంట్ ఫర్ జీవుడు చాలు మళ్ళీ ఇంకే ఈశ్వరులెందుకు ఇప్పుడు మీరు భోజనం ఎక్కువ చేస్తే కడుపులో పోట్లు వచ్చేది దీనికోసం ఈశ్వరుడు ఎందుకు మీరే మీ కడుపులో పోట్లు మీరే తెచ్చుకుంటున్నారు మీరు మితంగా భోజనం చేశారనుకోండి కడుపులో నొప్పి రాదు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యానికి కర్త ఎవరు మీరే మీ అనారోగ్యానికి కర్త ఎవరు మీరే మళ్ళీ దేవుడు ఉన్నాడు వాడు ఆరోగ్యం ఇచ్చాడు అనారోగ్యం ఇచ్చాడు ఏమైనా ఇది అంటారు అనవసరం అని నిజంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇలాగే ఉంది ఇప్పుడు చైతన్యం అనేది లేకుండా జడమైన దేహాదులు పనిచేయవు ఒప్పుకున్నావు చైతన్యం ఉండి తీరాలి ఆ జీవుడు చైతన్యం జీవుడే చైతన్యం మళ్ళీ జీవుడో చైతన్యం వీడిని ఎత్తిపోయింది పెద్ద చైతన్యం మరి ఒకటి ఇది ఎందుకు అని కొట్టిపారేశాడు కపిలుడు వాళ్ళు ఎలా ఆలోచించరుగుతుండే అసలు ఆ ధైర్యానికి మెచ్చుకోండి మీరు మీరు ఒప్పుకున్నారో మానేరు వేదాంతులు ఒప్పుకోరు మెచ్చుకోవాలి కదా తర్వాత వేదాంతులు ఒప్పుకోరు అంటే వీళ్ళు ఎలా ఒప్పుకోరు జీవుడు అనేవాడు వేరే ఏం లేడు ఉన్నది ఈశ్వరుడే అంటారు వీళ్ళు ఒక రకంగా మడత వేసి వాళ్ళే వీళ్ళు ఈశ్వరుడు అనేవాడు ఎవడూ జీవుడే సత్యమని వాడంటే జీవుడనేవాడు ఎవడూ లేడు ఈశ్వరుడే సత్యమని వేదాంతులు అంటారు దట్ ఈజ్ హాల్ సో మరి జీవులు దేహములు అనేకమున్నాయి జీవులు కూడా అనేకము ఆత్మభేద ఆత్మలు అనేకము ఈశ్వరుడు లేదు జగత్తు సత్యము ఇది సాంఖ్య సిద్ధాంతం ఇంకా యోగ యోగ అంటే పతంజ అంటే మీరు శీర్షాసనం వృష్టికాసనం అలా అనుకోకూడదు యోగ సిద్ధాంతం అది చిన్న కార్నర్ లో ఉంటాయి యూనివర్సిటీ అంటే జిమ్ ఒక్కటే ఉంటుంది యూనివర్సిటీలో జిమ్ ఉంటుంది అంటే నా యూనివర్సిటీ అంటే జిమ్ అయితే ఉంటుంది ఎక్కడో ఓలపడ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి కూడా చేస్తాను ఇండియన్ యూనివర్సిటీలో ఉండలే కూడా నేను ఎదగడం ఉంటుంది అంటున్నాడు మన సంజయ్ వెస్టర్న్ యూనివర్సిటీస్ లో జిమ్ ఉంటుంది మంచిగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ లో చేసుకోవచ్చు యూనివర్సిటీ అంటే జిమ్ ఒక్కటేనా కాదుగా అలాగే యోగం అంటే ఆసనాలేనా ప్రాణాయామం ఆసనాలు అమ్మే నా పుట్టాల నౌలి ఒకటి చూపించి ఓ ఆసనం వేస్తే మనందరం దప్పట్టుకుంటాం అంతేనా యోగం అంటే మోడీస్తే యోగ సిద్ధాంతం యోగానికి సాంఖ్యానికి ఒక్కటే తేడా ఈశ్వరుడు లేడు అంటే సాంఖ్యం ఈశ్వరుడు ఉన్నాడు అంటే యోగం మిగతాదంతా సమానం ఇంచుమించు సమా ఒక్క ఈశ్వరుడనే అంశాన్ని పెంచుకు యాడ్ చేసి ఇంచుమించి అదే సిద్ధాంతాన్ని పెట్టుకుని ఆసనాలు ప్రాణాయామము మొదలైనవి పెట్టుకుని యోగ సిద్ధాంతాన్ని మన మహర్షులు నెలకొల్పినారు పతంజలి మహర్షులలో నెలకొల్పారు కాబట్టి అది వాళ్ళకు కూడా ఆత్మలో అనేకము జగత్తు సత్యము ఇది యోగ సిద్ధాంతం ఇంకా వేదాంతులు ఆత్మ ఒక్కటి ఇన్ని ఆత్మలు లేవు పరమాత్మ లేదు జీవాత్మ లేదు కాదు జగత్తు మిథ్య ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి ఒకే పార్టీ అవ్వాలంటే ఉపాయం ఏమిటి వేదాంతులు తమ సిద్ధాంతం వదిలిపెట్టి వాళ్లలోనైనా చేరాలి వాళ్ళు వచ్చి వేలలోనైనా చేరాలి ఈయన మరి వేదాంతి కదా ఈయన వెళ్లి వాళ్లలో చేరడం వాళ్ళు వచ్చి ఈయనలో చేరవచ్చు అమర్ సింగ్ వచ్చి బీజేపీలో చేయొచ్చు ఏమీ అభ్యంతరం లేదు అలాగే ఇంకా మన ఏఐడిఎం కలి వాళ్ళు కూడా వచ్చి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు సంతోషమే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా బీజేపీలో చేరవచ్చు ఏం అభ్యంతరం లేదు ఎటు వాళ్ళు ఆ జిందాబాద్ ను ఈ కొత్త సిద్ధాంతానికి వాళ్ళు అనుకూలంగా ఉండాల్సి అంతే కదా అలాగే అయా సాంక్ష్యులారా అయ్యా యోగులారా ఆత్మభేదమును మీరు పక్కన పెట్టండి ఆత్మలో అనేకము అనే మాట పక్కన పెట్టండి ఈశ్వరుడు లేడు అనే మాట పక్కన పెట్టండి జగత్తు సత్యము మాట కూడా పక్కన పెట్టేయండి పెట్టేస్తే మీరు మేము ఒకటే అని ఎంత గడుసువాడు చూడు ఇది కాంగ్రెస్ వాళ్ళని పిలిచి సరే నువ్వు ఫలానా ఫ్యామిలీ జిందాబాద్ అనడం మానేయి తర్వాత సెక్యులరిజం అని ఊరికే అల్లరి చేయడం మానేయి భారత్ మాతాకి జై అను నువ్వు వెంటనే మా కనువ కప్పేసుకుని మా పార్టీలోకి వచ్చేసే అన్నట్టు అంటే మీరు అర్థం అవడం కోసం కలిక ఇప్పుడు ఆత్మభేద ఆత్మలు అనేకము అగుట అది ఒకటే నెంబర్ జగత్ సత్యం జగత్తు సత్యము అది రెండవది ఈశ అన్య ఈశ్వరుడు జీవుడి కంటే వేరు అగుట ఇది అనే త్రయం మూడు త్యజ్యతే చే విడిచిపెట్టబడినట్లయితే తై ఆ సాంఖ్యుల చేత తై వారి చేడిచిపెట్టబడేటట్లయితే తదా అప్పుడు సాంఖ్యయోగ వేదాంత సమ్మతి సాంఖ్యులకు యోగులకు వేదాంతులతో సమ్మతి కలుగును బాగుంది కదా మీరేమో ఫలానా ఫ్యామిలీ జిందాబాద్ అనడం మానేయాలి సెక్యులరిజం అని ఊరికే అల్లది చేయడం భారత్ మాతాకి జై అని అనాలి ఈ మూడు మీరు చేస్తే మీరు మాకు మాలో మీరు ఒకరైపోతారు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో అలా అన్నట్టుగా వేదాంతలు ఏమంటున్నారంటే అయ్యా మీరు ఇది ఈ మూడు నిలబెట్టాలయ్యా మూడు నిలబెట్టేస్తే మాకు మీకు తేడా ఏం లేదు సమానం సాంఖ్యులు చెప్పిన గుణగుణి విభాగం అంతా సమానం యోగుల యోగాసనాలు ప్రాణాయామం మాకు సంతోషమే మాకేం అభ్యంతరం లేదు ఈశ్వరుడు యోగులు ఎలాగో చెప్పనే చెప్పారు ఎటు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు ఉంటారు ఈ యోగులు ఆ వేషాలు పక్కనబెట్టి ఈ విశ్వరునకు జీవునకు అభేదము జగత్తు సత్యము కాదు ఈ మూడు మాటలు మీరు ఒప్పుకుంటే అసలు మనం వేరు కారణం కాదు మనందరం ఒక్కటే బాగుంది కదా సింపుల్ గా లేదు చెప్పండి ఆత్మభేద ఆత్మలో అనేకము అనుట జగత్తు సత్యము అనుట ఈశ ఈశ్వరుడు జీవుని కంటే వేరు అనుట తై ఆ సాంఖ్య యోగులచే ఆ మాట పై శ్లోకం నుంచి వచ్చింది మనం శ్లోకం నిశ్చయం మధ్యలో ఇష్టపడడం అంటే అభివృద్ధిలో పోయిందనమాట అలా వచ్చింది అర్థం ఆ సాంఖ్య యోగుల చేయతే వీటి పెట్టబడేటట్లయితే కదా అప్పుడు సాంఖ్యయోగ వేదాంత సమ్మతి సాంఖ్యులకు యోగులకు వేదాంతులతో సమ్మతి కుదురు మాకు వాళ్ళకి అంతకంటే పెద్ద తేడా ఏం లేదు మేము తూర్పు వైపు చూస్తాం వాళ్ళు పశ్చిమ వైపు చూస్తారు అదొకటి అలాగేవో మూడు తేడాలు చెప్పారు మొత్తం మూడు ఈ మూడింటినే వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళ వేషాల పక్కన కట్టి పెట్టి మాకు వాళ్ళకి ఏమీ తేడా లేదు అంతా ఆత్మభేదో జగత్ సత్యం శోన్యతి చేయం సాంఖ్యోగవేదాంతసమ్మతి నీరోధో నోత్పత్తి ఇది ఈ శ్లోకాన్ని విద్యార్జన స్వామి మాండూక్యోపనిషత్తు నుంచి కారికలు పాండూక్య కారికలలో వైపక్ష ప్రకరణంలో ఉందిది అక్కడి నుంచి యథాతథంగా ఇక్కడ పెట్టుకున్నారు సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యానం ఎలా జాగ్రత్తగా చేయాలి సంసారులు సాధకులు సిద్ధులు అని మూడు కేటగిరీలు ఉంటారు సంసారులు అంటే ఈ సంసార బంధంలో పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు సంసారంలో ఉంటారు వాళ్ళ వాళ్ళు అలా ఎందుకు కష్టపడిపోతున్నారు అలా సతమతం ఉంటారు సంసారం ఎప్పుడు సతమతం అవుతూనే ఉంటాడు చూసారు ధనవంతులు కూడా సతమతం అవుతూ ఉంటారు దీనికి అవ్వడు అసలు ఎక్సెప్షన్ లేదు బేదవాడు ఓ రకంగా సతమతం అవుతూ ఉంటే ధనవంతులు ఇంకో సతమతం అవుతూ నేను ఓ ధనవంతుని పక్కన కూర్చున్నాను గంగ ఎదురుకుండా బెంచీ ఉంది ఆ బెంచ్ మీద నేను కూర్చున్నాను ఒక ధనవంతుడు వచ్చి పక్కన కూర్చున్నాను ఆ ధనవంతుడు కోటేశ్వరుడు మామూలు ధనవంతుడు కాదు నేనే నేను సాధువులేదు నాకు ఏదైనా ఉందంటే ఉంది లేదా అంటే ఉన్నట్టు కాదు లేనట్టు కాదు సాధువులు అలా వర్ణించారు మహాత్ములు ఎలా ఉంటారంటే మహాత్ములు ధనవంతుల అదే కాదు వాళ్ళ స్వంతమంటూ ఏమీ ఉండదు కొని బీదవాళ్ళ అది కాదు ఎందుకంటే భేదవాడు ఎలా అవుతాడు వీడి చేతులతో ఏవేవో ఎన్నెన్నో ఖర్చులు చేస్తూ ఉంటే భేదవాడు అయితే అన్ని ఖర్చులు చేయగలడా కాబట్టి భేదవాడడానికి లేదు పోనీ డబ్బులు వాడా అంటే వాడికి కన్ను వాళ్ళు మొదలు వేసుకుని పోతూ ఉంటాడు డబ్బులు వాడడానికి చూసా సంసారులు రిచ్ పూర్ అలా డివైడ్ అయి ఉంటారు మహాత్ములు కాదు సో ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు ఈ మాట ఆ మాట ఏదో ప్రేమగా పలకరించుకున్నాం ఇది అది ఆయన ఒక్క పది నిమిషాలు అయినప్పటికీ నాకు అర్థమైంది అదేమిటంటే ఆయన పెద్ద సంసారం సంసారం అనే సంసారం అనే ఊబి నడుము దాకా దిగబడి ఉన్నాడు ఆయన నేనేముంది నేను పైలాపచ్చి అన్నట్టుగా అలా అలవోకగా నేను అప్పుడు అనుకున్నాను సంసారం ఇలా ఆయన తోట సంసారానికి సంబంధించి తర్వాత సంసారాన్ని ఏ విధంగా నిర్వహించాలి దాని నుంచి బయటపడే ఉపాయం ఏమిటి అని మాటలు ఆయన అడిగితేనే చెప్పారు మిగతాడు సంతోషించాడు ఆశ్రమానికి లక్ష రూపాయలు డొనేషన్ రాసిపోయాడు ఇప్పుడు లక్ష తక్కువ ఎక్కువ అంటే ఆయన స్టేటస్కి తక్కువ కానీ మనం చేసిన సర్వీస్ అంతా మనం అడగను కూడా నేను అడగలేదు డొనేషన్ ఇవ్వమని నేను అడగలేదు ఈ లోపల అటు వచ్చారు సుద్ధానంద గారు ఆ ఏమిటి ఏ మాట్లాడుకున్నారా అని నేను ఆ మాట్లాడుకున్నాను ఆయన వెంటనే నేను లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను అని ఇచ్చి వెళ్తున్నాడు అంటే సంసారికి కొంచెం ఊరట కలిగించే మాట రెండు మాటలు చెప్తే కూడా వాళ్ళకి ఎంతో ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది సంసార్ల ఉంటారు ఇంతకీ నాేమర్థమైందంటే ఆయన సమస్యలన్నీ మనస్సు చేత కల్పితములు తప్ప యథార్థములు కావు ఆ మాట చెప్పాను ఆయన ఆయనకి నేనేం చెప్పానంటే నీరోధో నచోత్పత్తి ఇక్కడ పుట్టేదేమీ లేదు పోయేదేమీ లేదు ఉత్పత్తి అంటే పుట్టడం పుట్టేదేమీ లేదు పోయేదేమీ లేదు కాబట్టి సంసారం అలాంటి ఇక్కడ పుట్టింది లేదు పోయింది లేదు కానీ మరి సంసారం అది తెలుసుకోవడానికి కష్టపడిపోతూ ఉంటారు కదా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి శ్లోకాన్ని ఇప్పుడు ఒక పెద్ద మీమాంస చేశాను నేను త్రాడు చూసి పాము అనుకుంటాడు మీకు తెలుసు కదా ఈ వేదాంతం అంటే త్రాడు పాము త్రాడు చూసి పాము అనుకుంటాడు దీని మీద విద్యార్థులతో చర్చ ఈ పాము ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఒకడు అన్నాడు త్రాడు నుంచి పుట్టింది అదే బుద్ధు త్రాడు నుంచి పాము పుట్టుతుందా ఎక్కడ త్రాడు నుంచి పాము పుట్టింది కదా ఏమైనా అర్థం ఉందా మాటకి ఏదైనా బుద్ధుడు ఏదో పుడుతుంది కానీ త్రాడు నుంచి ఎలా పుడుతుంది అది అర్థం లేదనమాట మనస్సు నుంచి పుట్టిందన్నాడు ఇంకొకడు వాడు కొంచెం తెలియని వాడు చేయపడిగా ఆలోచించి అప్పుడు నేను అడిగాను ఎలా మనస్సు నుంచి పాము పుడుతుందా పావు పుడుతుందా మనస్సుల నుంచి అంటే ఇంకొకటి వీళ్ళిద్దరి కంటే తెలివైన వాళ్ళు వేసి మనస్సు త్రాడు రెండింటి కలిపి పావు పుడుతుందని చెప్పారు అంటే నేను అన్నాను ఎరా మనస్సు పావు రెండు కలిస్తే పురుషుడు స్త్రీ కలిస్తే పిల్లాడు పుడతాడు కానీ మనస్సు త్రాడు కలిస్తే పావు పుడుతుందా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు నువ్వు ఈక్వేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు మాకున్న ఆప్షన్స్ ఏదో మీరే చెప్పండి అన్న నన్ను అంటే నేనేం చెప్పానంటే ఓరి బడవల్లారా అయితే ఓరి అరే బుద్ధు పాము పుట్టలేదు అని చెప్పాను సరిపడిందా సమాధానం అది సమాధానం నచోత్పత్తికి పాము పుట్టలేదు